అనుబంధంలోని సంకీర్తన సంఖ్య ఒకటి ఇన్నిటికి మూలము ఈతనిరూపు ఎన్నగ ఉపమలకు నిరవైనట్లుండే కమలనాభునికి కప్పురకాపు మేన సముచితముగా పైపై చాతినప్పుడు అమృతము దచ్చే వేళ అట్టేమేన దుంపుళ్ళు తమిదోడ నిండుకుని దట్టమైనట్టుండే దైవ శిఖామణికి తట్టు పుణమేనను చేవమీర నుంచి తేవశేసే ఎప్పుడు వేవేలు గాయమునలో వేమారు వేమారునీదులాడగా కావిరి కాళిమ నిండా గప్పినయట్టుండే అలమేలు మంగతోడనట్టే శ్రీ వెంకటపతికి ఎలమితో సొమ్ము వెట్టించినప్పుడు కులికి గొల్లెతలను కూడగా గుబ్బల మీద కలపస వచ్చి కమ్ముకొన్నట్లుండే